స్తోత్రం నాయన పరిశుతుడ మైమోన్నతుడ సరశక్తి మధుడ జీవంగల తండ్రి నీకు వందనాలుగు ప్రభ ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కొట్లాది వందనాలు ప్రభ అయా ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రం నాయన యశూ వందన రాని బిడ్డని తొందరగా నడిపించి వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి నాయన మరి ఏ ప్రాంతంలో ఎక్కడ సేవలో వాడబడతారు ప్రతొక్క అభిషేకించి సేవల బలంగా వాడపడం కాక యసు ప్రభానికే వందనాలయన రాత్రి కాలం ముందు యేసు ప్రభావ మీ పాటలదారు మై పొందండి దేవా వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి మా హృదయాలతో మీరు మాట్లాడండి మమ్మల్ని ఇంకా బలపరచండి ఆయన మీరు అక్కడికి ఏ విధంగా సిద్ధపడాలో మాకు నేర్పించండి తండ్రి యేసు ప్రభానికి వందన ఈ లోకంలో భయంకరమైన శ్రమలో ఉన్నాం ఆయన పతొక్క బిడ యేసు కృష్ణ నామని నేను చెక్తకు రావాలా భద్రపరచబడాలి తేవా మరి వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి నాయన దీవించండి ఆశీర్వదించి మీరు రాక్కడ పతొక్క బిడని మరి కుటుంబాలు ఎవరైతే ఇంకా మారలేదో ప్రభ కుటుంబ కుటుంబాలతో కూడా మీరు మాట్లాడండి తండ్రి వాళ్ళ కుటుంబాల యేసుకృతం మార్చి యేసు ప్రభ సంపూర్ణంగా యేసుకృస్తు నమ్మని సంధిక సమర్పింపబడాల ప్రభ మీరు జరిగించండి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది దయచేయండి దేవ యేసు ఇంతమంది అనారోగ్యంతో బాధపడుతు సంపూర్ణంగా పతొక్క బిడకు స్వసత ఈ రాత్రి కాను వాక చేత పతొక్క బిడకు స్వసత గొప్ప విజయానికి దయచేసి నీ నామానికి మహమ్మది తెచ్చుకోమని మీరు రాకడకు పత ఒక్క బిడ సిద్ధపరచామని ఏసుకృసం తండ్రి ఆ ే నా ఇ మంగళకరమో రే నలి ఓ రే నా ఈశుకా మంగళకరమో రే పాప హరే తాప హరే పాప హరే తాప హరే పవన భవన సుందర మేరా నా పవన భవన సునరవన భవన సుందర మేరాశు కా పవన్ భవన సుందర మేరా యుశు కా రే నమ్మో రేషు కా మంగల్ కరో నమ్మో రే రే నమలి మంగళ కరో నా ఓ రే శక్తి వోగ శాంతి వోగ శక్తి వోగ శాంతి వోగ పవన భవన సునర మేరా యశు కాన పవన్ భవన సునర మేరా యశు కాన నో రే నో రే యశూ కా మంగళ నా షు కాల్ కరో నా ముక్తి వోగ భక్తి వోగతి వోగ భక్తి వోగ పవన భవన సుందర మేరా యుషు కా పవన్ భవన సుందర మేరా యుశు కాబలి రే నో రే ఈశూకా మంగ సిస్టర్ థ్యాంక్ యూ స్తోత్రం ప్రభావ పరిశుధనం పరిశుధనం మహోన్నతుల సర్వశక్తి మంత్రులు రాజే అతని కృపా కనికరం గల్ల మహోనతులతో నీకే స్తోత్రమయ అయా జీవాధిపతి ప్రభా నా తన మాట్లాడి ఒకసారి నీ సన్నిలోకి వచ్చిన ప్రభావతండి మేమంతాకి యోగించి ప్రభావ నేను నీ స్వరం వింట ప్రగతాండి దేవాది దేవా అయా మేమంతా వచ్చినందుకు ప్రభావం మీకే వందనాలు స్తో మిమ్మల్ని అందరినీ బాబా తన్ని తన మిమ్మల్ని పోషిస్తున్న తల్లి నేను కాచి కాపా సజీవికల్ పెట్టి బాబా ఇక తని ప్రభావం తని మధ్యలో మీరు ఉన్నది కొన్ని వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞత స్థితుడు ప్రభావ తల్లి దేవ మరి నైనా అయ్యా దేవాలయంగా వచ్చిన వందరిని ఆశీర్దించే మొత్తం మాట్లాడినైనా దివామి సర్వం వినిపించండి తని అయ్యా మరి ఇంటూ మాకు బయటపరిచండి తండ్రి బాబా ఇసు అని స్తోత్రం తల్లి బాబా పరిశుధాత్మ నడిపి మాకు దయచం కానీ వేరే మాట్లాడమని ఐసు క్రీస్తు పరిశుధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె తీసుకుందాము పిలిపి మూడో తొమ్మిదవచనం పిలిపిడి మూడో అధ్యాయం ఎనిమిదవ వచనం కాదు నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీసును కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్యమును నష్టముగా ఎంచుకొని చున్నాను సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీ నా నీతిని గాక నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు అనుగ్రహించు నీతి ఆయన అందు అగపాడు నిమిత్తమును ఏ విధము చేతనైన మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలుగలేనని ఆయన మరణం విషయములలో సమానుభవము సమ సమానుభవము గలవాడని ఆయన ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడున ఒకట ఎట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని చున్నాను మాకు ఇక్కడ మనకి ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు ఈ రోజు అంటే చూడండి పౌరు భక్తుడు ఆయన ఏమంటున్నాడంటే క్రీస్తు యొక్క జ్ఞానము నిమిత్తం అంట నిత్యముగా క్రీస్తు యొక్క ప్రభువైన క్రీస్తున్న క్రీస్తుకు క్రీస్తుని కూర్చిన ఆ శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము సమస్తము ఆయన అంటున్నాడు కదా దేవుని యొక్క జ్ఞానము కొరకంట సమస్తము నేను పెంటగించుకొని నష్ట నష్ట నష్టముగా ఎంచుకొని చున్నాను అంటున్నాడు అయితే చూడండి క్రీసును సంపాదించుకుంటేని అంటున్నాడు క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమైన నా నీతి నీతిని గాక క్రీస్తు విశ్వాసము విశ్వాసమైన నీతిని అనగా విశ్వాసం బట్టి దేవుని అనుగ్రహించే నీతి గల వాళ్ళనే ఆయన ఎందు అగపడు నిమిత్తము అని అంటున్నాడు ఆయన చూడండి ఏమంటున్నంటే ఆయన దేవుని జ్ఞానం నిమిత్తం అంట అనే సమస్యను నష్టముగా ఎంచుకుంటున్నాడంట దేవుని జ్ఞానం అంతా గొప్పది దేవుని జ్ఞానము అయితే చూడండి మన యొక్క నీతిని బట్టి కాదంట కాదంట కానీ దేవుని అందు విశ్వాసమును బట్టి అంటారు దేవుని అంటే క్రీస్తు క్రీస్తుని అందరి విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన అందు అగపడంట ఎవరు నీతి కలవాడంటే ఆయన విశ్వాసము కలిగిన వారు నీతి గలవారు అంటున్నాడు కదా అయితే విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన ఎందు అగపడు నిమిత్తం అంట ఆయన ఎందు అగపడు నిమిత్తం ఏ విధము చేతనంట మూత్రుల నుండి నాకు పునరుద్ధానము కల్ కలగలేనని ఆయన మరణ విషయంలోనట్ట సమానుభావం చూడండి సమానం ఆయన మరణ విషయంలోనట్ట సమానం ఆయన ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తం చూడండి దేవుని యొక్క పునరుద్ధానం ఎరుగు నిమితం అంటే అయితే ఆయన శ్రమలలో పాలు వాడకుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం అంట ఆయన శ్రమలో పాలు పాలు పొందుట ఎరుగుట ఎట్టిదో ఆయన శ్రమలలో మనం చూసుకుంటే దేవుని శ్రమలలో అంట ఆయన ఆ పాలు పొందు నిమిత్తము మనము మనము కూడా చూడండి ఆయన ఆయన పునరుద్ధామను ఎరుగు నిమిత్తం అంట ఆయన శ్రమలలో పాలు వాడగొట్టే ఎట్టితో ఎరుగు నిమిత్తం అంట సమస్తం నష్టపరుచుకొని వెంటతో సమానంగా ఉంచమంట చూడండి అయితే ఆయన యొక్క ఆ శ్రమలో ఎరుగు శ్రమలలో పాలు వాడకుంటే ఎట్టితో ఎరుగు నిమిత్తం చూడండి దేవుని యొక్క శ్రమలో పాలు పొందుట అది ఎట్లదో కూడా మనం కూడా తెలుసుకోవాలన్నమాట అంటే చూడండి దేవుని శ్రమలలో పాలు పొందుట అంటే మనకి అర్థమవుతుంది అంటే శ్రమలలో మనం కూడా పాలు పొందాలి శ్రమల్లో మనం పాలు పొందుటే దేవుని యొక్క శ్రమ మనకు అని ఆయన యొక్క పునరుద్ధానం ఏంటో మనకు కూడా అర్థమవుతుంది తెలుస్తుంది ఆయన శ్రమలలో పాలు పొందుతుంది అని శ్రమలలో మనం పాలు పొందకపోతే మనకి కూడా తెలియదు మనమంతా ఇట్లా మనమంతా లోతుగా ఉండమనమాట దేవుణ్ణి ఆయనని మనం అంతగా ప్రేమించడము ఎప్పుడైతే ఆయన శ్రమలలో పాలు పొందుతూనే మనం ఆయనను ఎక్కువ ప్రేమించగలుగుతాం దేవుని ఆయన అందుకే అంటున్నాడు ఇక్కడ భక్తుడు పౌరు భక్తుడు ఆయన శ్రమలలో పాలగుట ఎట్టితో ఎరుగు నిమిత్తం అంట సమస్యను పెం పెం నష్టపరుచుకుంటున్నాడు అంట ఆయన అంతే కదా వాటి పెంటతో సమానంగా ఎంచుకొని చున్నాను ఇది వరకే నేను గెలిచి గెలిచితేనని అయినాను ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితేనే నేను అనుకున్నట లేదని అంటున్నాడు ఆయన చూడండి మనం కూడా ఎన్నో శ్రమలు వచ్చింటాయి శ్రమలు వచ్చింటే కానీ కదా మనం కూడా ఏమనుకున్నాం అంటే చూడండి ఇది వరకే గెలిచితుంది అని అనుకోవటానికి లేదు మనం కూడా కదా ఎన్నో శ్రమలు వస్తున్నాయి అదే నాకు ఇన్ని శ్రమలు వచ్చినాయి నేను మరణం భూస్థాపనంలో పాలు దేవుని శ్రమలో పాలు పొందుతున్నా అనుకోవటానికి ఎందుకంటే చూడండి ఇది వరకే నేను గెలిచితుందని అనుకుంటుంది కానీ ఇది వరకేనే నేను గెలిచితుందని ఆయనను ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితుంది అని నేను అనుకునిట లేదు అంటున్నాడు చూడండి కానీ నే కానీ నేడు నేను దేవుని నిమిత్తము క్రీస్తూ వచ్చిన క్రీస్తు ఏసు చేత పట్టబడి తినో సారీ నేను దేని నిమిత్తమును క్రీస్తు ఏసు చేత పట్టబడుతున్న దానిని పట్టుకొనవాలని పరిగెత్తుచున్నాను అంటాను చూడండి అని అంట మరి దేని చేత అంటే మనకు ఒక పిలుపు కదా దేవుడి చిన్న పిలుపు ఆ పిలుపు కొరకు కదా మనం ఏ దేని చేత పట్టబడ్డము దేవుడు ఒక మనకు ఒక ఆ పిలుపు కొరకు ఆ పిలుపు కొరకు మనం చేత పట్టబడ్డం కదా మరి ఎవరెవరికి ఏ పిలుపు ఉన్నదో కదా ఎవరి ఏ పిలుపు ఉన్నదో ఆ పిలుపు చేత మనము దేవుని చేత మనం కదా అయితే చూడండి భక్తుడు మాట్లాడుతున్నాను దేని నేను దేని నిమిత్తము క్రీసు ఏసు చేత నేను పట్టబడితేను పరిగెత్తుచున్నాను అంటాం కదా సహోదరులారా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకై పరి వేగిరపడుచు క్రీసు వేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానములు పొందవాలని గురి పరుగు పరి పరిగెత్తుచున్నాను అయితే మనము ఆయన ఆయన శ్రమలలో పాలు పొందుతూ కదా మనకు ఒక పిలుపు ఆ పిలుపుని కూడా మనం కూడా గురి పరిగెత్తుచున్నాము గురి పరిగెత్తాలి మనం ఎక్కడికి పరిగెత్తున్నామని మనము తెలుసుకోవాలి కదా ఆయన ఇచ్చిన పిలుపుని బట్టి మనం ఎక్కడికి పరిగెత్తున్నాము కదా ఆయన కదా మన గురి ఎవరు మన ప్రభుయే మన గురి కదా ఆయన యొద్కే మనం పరిగెత్తాలి కదా ఆయన ఇచ్చిన పిలుపుని బట్టి కదా ఆయన ఏ పిలిపించిందో ఆ పిలుపుని బట్టి మనం పరిగెత్తాలి గురి యొక్కకి పరిగెత్తాలి కదా ఎక్కడెక్కడ పరిగెత్తే మనకి ఏంటి ఏం బహుమానం ఉండదు మరి ఆయన పిలుపుని బట్టి మనం పరిగెత్తే మనకి దేవుడు ఒక బహుమానం పెట్టినాడు అయితే చూడండి అందుకే ఆయన అంటున్నాడు నేను కదా ఆయన పిలుపు విషయం కూడా మనము సమస్తముని పెంటగించుకోవాలి ఆయన పిలుపు విషయమే కూడా కదా నిన్ను నన్ను అందరినీ పిలిచినాడు దేవుడు అయితే ఆయన పిలుపు విషయం సమస్యలని పెంటగించకపోతే కదా దేవుణ్ణి ప్రేమించాలని మనం ఆయనకు దగ్గరగా ఉండలేము ఆయన శ్రమలలో పాలు పొందలేము కదా ఆయన శ్రమ ఎట్టిదో మనం ఎరగలేము నిజంగా చెప్తున్నాం కదా మనం శ్రమలలో పోతుంటేనే మన దేవుని ప్రేమ అర్థమవుతుంది కదా ఆయన యొక్క పునరుద్ధానం అయితే చూడండి ఇంకేమంటుండో దేవుడు కాబట్టి మనలో సంపూర్ణ మనలో సంపూర్ణుడు సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాము మనలో అంట సంపూర్ణమైన మనలో సంపూర్ణము సంపూర్ణమైన వారందరమును ఈ తాత్పర్యమే కలిగి ఉందాము అంటున్నాడు సంపూర్ణ అయినా మనము మనలో ఎవరు సంపూర్ణమైన ఇంకా కదా ఇంకా సంపూర్ణులు కావాలి మనము అని మాట్లాడుతున్నాడు దేవుడు కదా చూడండి మనము గురి పరిగెత్తాలి మన పిలుపుని బట్టి సంపూర్ణులు కావాలి కదా ఇంకా ఎవరు మనం సంపూర్ణంగా లేకుండా ఎవరు సంపూర్ణంగా అయినారు ఇంకా మనలో ఎవరు వాళ్ళు సంపూర్ణంగా ఎవరికి కదా ఆ తాత్పర్యమును కలిగి మనం ఏం మనమంట ఏమంటున్నాడు ఆ తాత్వర్యమే కలిగి ఉన్నాము అప్పుడు దేని గుర్చే నన్ను మీకు మరియు అప్పుడంట దేని గుర్చే మీకు వేరు వేరు తాత్పర్యం కలిగి ఉన్న ఎడలా అది దేవుడు మీకు బయలుపరచు అంటున్నారు చూడండి అయితే మనం నాలుగు వచ్చిన ఫిలిపిలకు నాలుగు అధ్యాయంలోకి వెళ్తే కావున నేను ఆపేక్షించిన నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నాకు ఈటమునైనా నా ప్రియులారా నా ప్రియులారా ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండు అని అంటున్నాడు ఎట్లు ప్రభునందు స్థిరులే ఉండాలంట మనము కదా ఆయన శ్రమలలో మనకు పాల్పొందు ఆయన పిలుపును ఆయన మనకి ఇచ్చిన పిలుపుని బట్టి మనం ఆ గురి ఎద్ధకు పరిగెత్తానంట అందులో మనం సంపూర్ణలను కావాలంట అన్నిట్లో దేవుల్లో కావున ఏమంటుండంటే ఆయన కదా నేను ఆకర్షించ నా ప్రియులారా కదా అయితే నా నా ఆనందము నాకు ఈటమే ఉన్నారని అంటున్నాడు కదా అయితే మన మనను కాయ కాపరి కూడా మనను కాచే కాపరి ఆ మనను కాచి కాయచు ఉన్న యొక్క కాపరి ఆ విషయమే కూడా మనం ఎట్లుండాలంటే కదా మనమంతా ఆ మనల్ని కాయి కాయచున్న యొక్క కాపరి విషయంలో కూడా మనము ఆయన ఆనందంగా ఆయన కిరీటంగానే కదా మనకి ఒక్కోసారి వాక్యం తెలియదు కదా చెప్తేనే మనకు అర్థమవుతుంది కదా చూడండి ఒకళ్ళు చెప్తే మనకు వాక్యం అర్థమే మనం వాక్యానుసారగా నడుచుకుంటాం కదా అది ఎవరు చెప్తారు మనకి మనకు చెప్పే కాపరే కదా అయితే చూడండి ఇట్లు ప్రభునందు అంటే స్థిరులే ఉండుడి అంటున్నాడు ఇట్లు మనం ప్రభునందు స్థిరలే ఉండాలి ఉండు ప్రభు నందు ఏక మనసు గల వారే ఉండాలి నీదొకతోగా నాదొకతోగా మరి అక్కడ ఒక అట్లా మనం ప్రభునందు అందరం అంటే ఏక మనసు చూడండి మూడో అధ్యాయంలో మనం మూడో వచనం చూసుకుంటే నాలుగు మూడులో ఏమంటాడంటే క్లియమిత్ క్లేమితుతోనూ నా ఇతర సహ సువార్త పనిలోనూ నాతో కూడా ప్రయాసిన వారు గనక వారికి సహాయము చేయమని నేను వేడుకొని చున్నాను ఆ సహకారుల పేరులు జీవ గ్రంథం మందు ఉన్నవి చూడండి కదా దేవుని పనిలో ఎవరెవరైతే దేవుని పనిలో ఉంటారో ఆయన పరిచయలో ఆయన సేవలో ఉంటారో కదా వారి అందరి పేరు ఖచ్చితంగా జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయంటే ఈ దేవుడు చూడండి కదా క్లియమెంతులోనూ కదా నా నా ఇతర సహకారులతోనూ సువార్త నాతో నాతో కూడా ప్రయాసిన వారు కనుక వారి వారి పేర్లు అంట జీవగ్రంథంలో ఉన్నాయంటే చూడండి మనం కూడా కదా మనము ఆయన లైక్ ఆయన యొక్క కార్యంలో ఆయన యొక్క పనిలో మనం ఉంటే కూడా మన పేర్లు కూడా జీవ గ్రంథంలో తప్పకుండా వ్రాయబడి ఉంటాయి కదా అయితే మన మన పేర్లు జీవ గ్రంథంలో ఉన్నవాళ్ళు తెలుసుకోవాలంటే మనము తెలుసుకోవచ్చు చెప్తున్నా కదా మన వాక్యాన్ని బట్టి మన ప్రవక్తను బట్టి మన యొక్క పిలుపుని బట్టి మనం తెలుసుకోవచ్చు జీవ గ్రంథాలు మన పేర్లు ఉన్నది అని చెప్పి ఒకవేళ మనకి ఇక్కడ ఇక్కడ కనపడకపోతే ఒక ఒక అక్కడ పైన జీవ గ్రంథాలు ఒక ప్రకటన చెప్పినప్పుడు గ్రంథాలు తేడబడినప్పుడు అక్కడ జీవ గ్రంథంలో మన పేర్లు కనపడితే తప్పకుండా దేవుని సేవలో వాడబడుతున్న వారు ఆయన పిలుపుని బట్టి ఆయన ఏర్పాటుని బట్టి సేవ చేస్తున్న వారు అందరి ఒక పేర్లు జీవ గ్రంథంలో ఉంటే అని ఇక్కడ కదా ఇప్పుడు సహకార్య ఉండి ఉండి చేసినందుకు సహకారులతోనూ సువార్త పనిలోనూ నాతో కూడా ప్రయాస పడిన వారు అనంటే కదా చూడండి కేవలం ప్రయాస పడిన వారు సహాకారులైన వారు పేర్లు ఇందులో ఉంటే కదా మరి ఆయన నిమిత్తము కదా ఆయన శ్రే పాల్పొందిన వాళ్ళు జీవగ్రంథం ఉంటారు కదా ఖచ్చితంగా ఉంటారు చూడండి ఎల్లప్పుడూ నాలుగో వచ్చనంలో చెప్పినప్పుడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్తును ఆనందించుడు మీ సహనమును సకల జనులకు తెలియనియుడి ప్రభు సమీపంగా ఉన్నాడు దేనిని గురించి చింతపడకు చింతి చింతపడకడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియ తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానమును ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును అని అంటున్నాడు చూడండి ఎల్లప్పుడంటా మనం ప్రభునందు ఆనందించాలి ఎల్లప్పుడు కదా ఈ శ్రమలో అయినా కానీ మనం ప్రభునందు ఆనందించాలి కదా చూడండి అప్పుడంట ప్రభునందు ఆనందించుడి ఆ మీ మన సహనమునంట సకల జన్మల కంట అంటే మనకి ఎంత సహనం ఉండాలి చెప్పండి మనకు సహనం ఉండాలంట చాలా సహనం సకల జన్మల మన సహనమునంట తెలియబడేటట్టు మనము అట్లా సహనం కలిగి ఉండాలంట ప్రభు సమీపంగా మనకు మన ప్రభు మనకి ఎప్పుడు ఎప్పుడు మన ప్రభు అంట మనకి సమీపంగా ఉన్నాడు దేనిని గురించి చింతపడకూడ అంటున్నాం చాలా మంది మనం చాలా చింతిస్తూ ఉంటాం చాలా విషయాల్లో చింతిస్తూ ఉంటాం కానీ మన మన ప్రభుని బట్టి మనకు ధైర్యం ఉన్నది ఏంటంటే ఒక ధైర్యం మన ప్రభుని బట్టి ఏంటంటే ప్రతి నా చింత నా యొక్క అంతా నా ప్రభు చూసుకుంటాడని ఒక ధైర్యం అది మనకు ఉండాలి అయితే చూడండి ప్రభు సమీపంగా ఉన్నాడు కాబట్టి మనం దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నప్పులు మనం విన్నపములను దేవునికి తెలియపరచాలంట అప్పుడంటే సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మనకు ఉంటదంట చూడండి ఆ ప్రభు సమీపంగా ఉన్నాడు కాబట్టి దేని గురించి మనం చింత కదా చూడండి ఇంకేమంటుందంటే మనకు ఒక్కోసారి మన సమస్యను బట్టి మనకు చింత విచారాలు మనం కలుగుతా ఉంటాయి దేవుడు మన సమీపంగా ఉండడానికి మనకు ఆ ఒక ఆ ధైర్యం మనకు ఉన్నప్పుడు మనం దేని గురించి చింతపడటానికి వీలు లేదు ఎందుకు చింతపడాలి కదా దేవుడు లేని వాళ్ళు చింతపడతారు మనం చింతపడాలి మన ప్రభు నమ్మదగిన వాడు కాబట్టి మనల్ని చింతించాల్సిన అవసరం లేదంటున్నారు అంటే ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపం మాత్రం చేస్తూ దేవునికి ఎప్పుడు కృతజ్ఞత పూర్వకంగా మన విన్నపలను దేవునికి తెలియపరిస్తే మనకు ఎప్పుడు సమాధానం ఉంటుందంట కృతజ్ఞత విన్నపములతో దేవునికి మన విన్నపములను తెలియపరిస్తే ఎప్పుడు మనకు సమాధానం ఉంటుంది అయితే సమస్య సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం మనకు ఊరింటుందంట కదా లోకంలో రకరకాల జ్ఞానాలు ఉన్నాయి కదా వాళ్ళ జ్ఞానాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు కానీ ప్రతి జ్ఞానం మన దేవునికి ముందు వ్యర్థమే కదా కదా మనకి ఏంటి మన దేవుని జ్ఞానమే గొప్ప జ్ఞానం కదా అయితే ఏ జ్ఞానమైనా మనకు తీసుకెళ్ళే లోబడాలి మన ప్రభుకే లోబడాలి కాబట్టి కదా బుద్ధి జ్ఞాన సర్వసమ్మతని మన ప్రభులు గుప్తంలో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి ఆ విన్నపములు మన ప్రభుకి మనము చెప్పుకోవాలి చెప్పుకుంటే సమస్తము జ్ఞానము మించిన దేవుని సమాధానం మనకు తోడే ఉంటుందంట అయితే చూడండి ఏసు క్రీస్తు వలన మీ హృదయముల మీ తలంపులకు కావలి ఉండు ఎప్పుడు మన విజ్ఞాపనములు మన దేవునికి చేస్తా ఉంటే అప్పుడు ఎట్లుంటుందంట మనకి మన తలంపులకి మన హృదయములకు మన తలంపులకు దేవుని కావలి ఉంటుందంట చూడండి హృదయము చాలా ఇంపార్టెంట్ అసలు దేవుని పరిశుద్ధ స్థలమే మన హృదయం కదా అయితే ఆ పరిశుభ్ర స్థలమైన ఆ హృదయం చాలా ఇంపార్టెంట్ ఆ హృదయంలో మన దేవుడు ఉంటుందా ఎవరు ఉంటుందో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే దేవునికి మన హృదయం కావాలి కదా మరి దుష్టుడు ఎక్కడ వచ్చి కూర్చుంటాడు అవి కూడా ఆ ప్లేస్ నే కోరుకుంటాయి అక్కడికి కదా మన ప్రభు మన హృదయంలో ఉంటే కదా అవి మనకి దూరంగా ఉంటాయి అయితే చూడండి హృదయము ఎప్పు ఒకప్పుడు వ్యాధి అనేది రోగ రోగగ్రస్తమే ఉండే ఉండే ఒకప్పుడు రక్షణ పొందిన అందరికి కానీ ఎప్పుడైతే దేవుని ఆశ్రయించి రక్షణ పొందినమో అవ అవన్నీ దేవుడు మనల్ నుంచి తీసేసి ఆ వ్యాధి ఆ హృదయానికి ఉన్న వ్యాధి ఆ రోగమంద తీసేసి దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి ఆ పరిశుద్ధుడు వచ్చి మనల్ని నివసిస్తున్నాడు ఎందుకంటే మన హృదయమే మన దేవుని అతి పరిశుద్ధ స్థలము కదా ఆయన యొక్క పరిశుద్ధ స్థలంలో హృదయం అనే అతి పరిశుభ్ర స్థలంలో ఆయన ఆశ్రీనుడే ఉన్నాడు ఆయన నివసిస్తున్నాడు కదా అయితే చూడండి ఆ ఆ హృదయానికి దేవునికి ఆపదలో లేకుంటే ఏదేదో వచ్చి కూర్చుంటుంది ఆ హృదయంలో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి మనం ఎప్పుడు ప్రార్థనలతో మన దేవ మనం ఎప్పుడు మనం సిద్ధంగా ఉండాలన్నమాట అంటే ఎప్పుడు ప్రార్థనతో మన హృదయం మనం పరిశుద్ధంగా పెట్టుకొని మన దేవుడు మన హృదయంలో ఉండ ఉండేటట్టు మనం చూసుకోవాలి సమీపంగా మన హృదయంలో ఉంటాడు చూడండి అయితే మీ తలంపులకు కావలి ఉండును అయితే చూడండి మనము మన హృదయంలో మనకి కావలి ఉండకపోతే చూడండి వేరే వచ్చి కూర్చున్నాడనుకో హృదయంలో కదా అప్పుడు తలంపులు వేరేగా అయిపోతాయి చేంజ్ అయిపోతాయి తలంపులు చూడండి ఒక సజ్జనుడు ఏం చేస్తాడంట యొక్క హృదయం అనే నుంచి మంచి బయటికి తీసుకొస్తాడంట కానీ ఒక దుర్జనుడు ఏం చేస్తాడంట వాడంతా దుష్వాతమో తీసుకొస్తాడంట బయటికి కదా అప్పుడు దుర్జను ఎట్లయితే ఉండే వాళ్ళ హృదయం అంత మారి పాడైనప్పుడే కదా వాళ్ళ నుంచి అంత చెడ్డది బయటకు వస్తుంది అయితే ఆ యొక్క హృదయం పరిశుద్ధంగా ఉంటే ఆ హృదయంలో దేవుడు ఉంటే ఆ దని ఆ హృదయం నుంచి మంచి వీలే వస్తాయి కదా అయితే మన ప్రభు ఏమన్నాడంటే కదా మరి మీ ఎక్కడ ఉంటే మన హృదయం అక్కడ ఉంటుంది దేవుడు కాబట్టి మన ధనము మన ప్రభు అయితే కదా చూడండి మన హృదయం అక్కడే ఉంటుంది కదా మన ప్రభునండి కదా మన హృదయం మన ప్రభు ఉంటున్నప్పుడు చూడండి చాలా హృదయంలో ఏవే వచ్చి కూర్చుంటాయి ధనం వచ్చి కూర్చోవచ్చు ఇంకా వేరే ఏదైనా వచ్చి కూర్చొని ఏ దానికి చోటు ఇవ్వక ఏది కూర్చోదంటే మన ప్రభు మన హృదయానికి కావాలి ఉండాలి మన ప్రభు ఏ మన హృదయంలో ఉండాలి అట్లా ఉండేటట్టు మనము కదా దీవరాత్రులు మన సన్ని మన ప్రభు స్నే మన విన్నపనములను విజ్ఞాపనములు చేస్తా ఉండాలి చూడండి అయితే ఇంకేమంటుండో మెట్టుకు సహోదరులారా ఏ యుగ్యత అయినను ఉండి నడనంట ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ధ్యానము ఉంచుకొను దాని మీద ధ్యానం ఉంచుకొని మరి మీరు నా ఏవి నేర్చుకొని అంగీకరించుతారో నా ఏవి వింటిరో ఏవి సూచితారో అట్టి వాటినే చేయుడి అప్పుడు సమాధాన ప్రత్యేక దేవుడు మీకు తోడే ఉండి కాక అంటున్నారు చూడండి మనకు బైబిల్ లో మనకు ఎందరో భక్తులు కనిపిస్తున్నారు కదా మనకు గ్రంథము కదా మళ్ళీ చెప్పినట్లంతా మనం నడుచుకుంటేనంట సమాధానకర్త మనకంట దేవుడు యొక్క సమాధానకర్త దేవుడు అంటే మనకి ఎల్లప్పుడూ తోడే ఉంటాడంట కదా మనకి వాక్యంలో ఎందరో భక్తులు చెప్పిన వాక్యం ప్రకారం మనం నడుచుకుంటే మనకంట సమాధానం కదా ఇప్పుడు మన మనకి వాక్యం ప్రకటిస్తున్న మన కాపురి చెప్పే ఆ ఒక మీ మనం నడుచుకుంటే కూడా మనకి దేవుడు ఎట్లా ఉంటుందంట దేవుడు మీకు ఎల్లప్పుడు మనకు తోడి ఉంటాడంట మనకు సమాధానం ఉంటుందంట చూడండి ఏది ఆ సత్యమో ఏది ఏది న్యాయమో మనము గ్రహించి దాన్ని బట్టి నడుచుకోవాలి ఏది ఖ్యాతి గలదో కూడా మనం తెలుసుకోవాలి మానమైనది ఏందో మాన్యమైనది ఏదో తెలుసుకోవాలి మనం తెలుసుకోకపోతే మనకు సమాధానం ఉండదు కదా చూడండి ఆ ఏది కరెక్టో అనేది తెలుసుకొని మన ప్రభుని మనం పెంబడించాలనుకోండి కదా మన తలంపులకి మన హృదయానికి మొదట దేవుని యొక్క కాపుదల ఉండాలి చూడండి ఇంకేమంటున్నావు ఆ దేవుని చాలా మంది దేవుడిని వాక్యం ప్రకటిస్తారు కానీ వాక్యానుసారంగా నడుచుకోరు ఏం చెప్తున్నాడు కదా వాక్యానుసారంగా నడుచుకోదు కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు మనం ప్రార్థన చేస్తాం సేవ చేస్తాం తిరుగుతాం ఎన్నో చేస్తాం కానీ కొన్ని కొన్ని విషయాలు కరెక్ట్ ఉండమేమో మనం కదా న్యాయం విషయంలో కానీ కదా న్యాయంగా ఉన్నామా ఖ్యాతిగా ఉన్నమా ఎట్లా ఉన్నా మనం చూసుకోవాలి మనం మనం ఎప్పుడు చూసుకుంటా ఉండాలి కదా ఏమంటున్నావు ముఖ్యంగా ఏంటంటే సత్యమైనవివో తెలుసుకోవాలి మనం కదా సత్యం అయితే మన ప్రభు మనకు సత్యం సమస్తం మన ప్రభు మనకు సత్యం అయితే చూడండి మనము అన్ని గ్రహించుకొని నడుచుకోవాలనుకోండి కదా దేవుడు మనకి అయితే పదకొండవ చూస్తున్నాంటే నేను ఏ స్థితిలో నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలోనూ సంస్కృతి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను దీన స్థితిలో ఉండని అడుగుదును సంపన్న స్థితిలో ఉండనిరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండుట కడుపు నిండి ఉండటకును ఆకలి పని ఉండటకును సమృద్ధి సమృద్ధి కలిగి ఉండేటకును లేమిలో ఉండటకును నేర్చుకొని ఉండాలి చూడండి అయితే చూడండి మనం కూడా సమృద్ధిలో ఉండుట నేర్చుకోవాలి మనం కలిమిలో లేమిలో ఉండుట కూడా నేర్చుకోవాలి ఆకలిగొని నడుచుకుంటూ కూడా మనము నేర్చుకొని ఉండాలి ఎందుకంటే మనకు అవన్నీ ఇవన్నీ ప్రాక్టీస్ మనకు ఉండాలి ఎందుకంటే మనం ఎప్పుడు మంచిగా ఉంటా మంచిగానే ఉంటుంది ఎట్లా అనుకుంటున్నాం చెప్పండి కదా మనకైతే మంచిగా కానీ లోకం ఉండదు కదా లోకంతో పాటు మనకు కూడా ఉంటాయి చూడండి ఈ సమయంలో ఎట్లా జరుగుతుందో మనకు తెలియదు దేవుడు ఏమన్నారంటే రేపటిని గురించి చింత చింతించకండి అని మన ప్రభు అన్నాడు కానీ రేపటి గురించి చింతించకండి రేపటి గురించి రేపటి దినమే చింతిస్తుంది అన్నాడు కానీ మన ప్రభు మనకు అన్ని కదా రేపు ఉండి ఏం జరగబోతుందో ముందుకి ఏం జరగబోతుందో మనకు దేవుడు చూపిస్తూ ఉంటారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి మనం ఏ స్థితిలో ఎట్లా ఉండాలో నేర్చుకోవాలన్నమాట కదా సంపన్న స్థితిలో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి మనము ఏంప్పుడు ఎట్లా తీసుకోవాలి ఈ రోజు మనకి అన్ని మన దగ్గర ఉంటే మనం చెప్పలేము రేపు దినాన్ని ఏం ఉండదు అన్నగా కదా చూసి చూసి ఎప్పుడు ఏమవుతుందో కూడా మనకి సడన్ గా హఠాత్తుగా ఈ లోకంలో ఏమొస్తుందో కూడా మనకి ఒక్కోసారి తెలియదు అంటే చూడండి మనము ఒక విషయం చెప్తా మనం ఇప్పుడు అంతా మంచిగానే ఉండమని అనుకుంటున్నాం మనము చూస్తే చూస్తే మధ్య మణిపూర్ లో కదా ఎంత భయంకరంగా స్థితి వచ్చేసి ఆ ఒక ఫ్యామిలీ విడిపోయింది వాళ్ళు అడవులలో అక్కడక్కడ పరిగెత్తుకొని పోయి వాళ్ళకి తిండి లేకుండా బట్టలు లేకుండే ఎంత కష్టపడ్డారు కదా అయితే చెప్పలేము ఆ పరిస్థితి ముందుకు ఎట్లా రావచ్చు కాబట్టి మనం కూడా ఏ స్థితిలో ఎట్లా ఉండాలో ఎరిగి మనం ముందుగా జాగుతూ ఉండాలి ఓకేనా ఏమంటున్నావు అయితే చూడండి కడుపు నిండు నిండుటకును ఆఖరి గుడి నిండుటకును సమృద్ధికాలి ఉండుటకును లేమిలో ఉండేటప్పుడు నేర్చుకొని ఉన్నాను అని అంటున్నాడు ఇవి చెప్తున్నాడు మనకు ఈ రోజు అంటే మనం కూడా తెలుసుకొని ఉండాలి అంటున్నాం చూడండి నన్ను బలపరచు వారిని అదే నేను సమస్తము చేయగలను అని అంటున్నాను మన బలపరచు దేవుని అదే మనము సమస్తము చేయగలను మన బలపరచు మనం మనం బలపరుచుకోవాలి మన ప్రభువే కాబట్టి ఆయన అంటే మనం సమస్తం చేయగలం మన దేవుడని నమ్ముటని వాళ్ళని అయితే సమస్యలు నీకు సాధ్యమైన ప్రయోగం మన ప్రభువు ఏమన్నదంటే మీరు ఏమి వింటున్నారో జాగ్రత్త చూసుకోండి అన్నాడు కదా మనం ఏం వింటున్నామో కూడా జాగ్రత్త చూసుకొని నడుచుకోవాలి మనం లేకపోతే మనకి కష్టం అవుతుంది ముందుకి అంటే చూడండి మన ప్రభు ఏం చెప్తున్నా అది మనం జాగ్రత్త విని తెలుసుకోవాలి నేర్చుకోవాలి దాని ప్రకారం నడవాలి లేకపోతే తప్పిపోయే స్థితి ఉంటుంది మనకి ఇంకేమంటుందంటే చూడండి ఇక్కడ ఈ హృదయంలోనంట మన హృదయం అంట మనం మార్కు వార్త ఏడు ఇరవైలో ఒకసారి చూడండి మార్కు ఏడి ఇరవేలో మనుష్యుని లోపలి నుండి బయలు పెట్టినదంటే మనుషుని అపవ్యతపరచను లోపలి నుండి అనగా మనుషుల మనుషుల హృదయంలో నుండి దృఢాలు చవన్నీ చూడండి ఒక మనిషి హృదయం కరెక్ట్ గా లేకపోతే ఏవి మనుషులు లోపల నుండి బయలు వెళ్ళి ఉన్నది మనుషులు అంటే అపహిత పరిస్థితి అంట అంటే మన హృదయం ఎంత పరిశుద్ధంగా ఉండాలి ఎంత పవిత్రంగా పెట్టుకోవాలో చూడండి అందుకే నేను ఇందాక చెప్పినా కదా మన హృదయంలో మన ప్రభువు కావాలి ఉంటాను మన హృదయానికి అదా మనము మన హృదయం నుంచి మంచి బయటికి వస్తుంది ఒకవేళ మన హృదయంకి మన తవలంపులకి మన ప్రభు కావాలి లేకపోతే ఇలాంటివే వస్తాయి బయటికి అదొక మనుషుని ఎందుకంటే బయట నుంచి పోయేది లోప లోపలైన మనం అపమిత పరిచి కానీ లోపల నుంచి బయటకు వచ్చేది మనం అపోమిత పరిస్తుంది కాబట్టి ఏమంటుంది దేవుడు మనిషి యొక్క మనిషిని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనిషిని అపోమిత పరిచారు లోపలి నుండి అనగా మనుషుల హృదయం లో నుండి దురాలోచనలు వస్తాయంట దురాలోచనలు ఇక్కడ అన్ని రాల్సినటువంటి జాగ్రత్తలు దొంగతనము హత్య హృద్యా ఇవన్నీ ఎప్పుడు వస్తుంది ఆ హృదయంలో దేవుడు లేనప్పుడే కదా వస్తాడు వస్తే ఇవన్నీ బయటికి అదే దేవుడు కాలంలో కావాలి ఉంటే దేవుడే ఆ హృ ఆ హృదయంలో ఉంటే ఇవన్నీ ఎందుకు వస్తాయి చెప్పండి ఇవన్నీ ఇవి రావకుడు అప్పుడు మంచి వస్తుంది మంచి బయటికి వస్తూ ఉంటాయి మనకి ప్రభు మంచివాడు కాబట్టి మనలో నుంచి కూడా మంచి బయటికి రావాలి ఇవి ఇక్కడ రాయబడ్డాని ఏవి మన నుంచి రావకూడదు రాకూడదు ఇరవై వచనం నుంచి ఇరవై మూడో వచ్చిన కదా అవి రాకూడదు మనలో నుంచి అని చెప్తున్నాడు దేవుడు కాబట్టి మన హృదయాన్ని మాత్రం ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఎందుకంటే మన హృదయం మీదనే అటాక్ ఉంటుంది దృష్టించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఉంటాం అని అటాక్ మంది హృదయం మీదనే కొట్టుకోవటానికి చూస్తుంటాడు కదా అందులో నుంచి దేవునికి దూరం చేయాలని చూస్తుంటాడు కానీ అయితే ఎప్పుడైతే మనము విజ్ఞాపనలు ఇంకా విజ్ఞాపనలను చేసుకుంటేనంట మనము ఎట్లుంటామంటే ఆ భిన్నపములు విజ్ఞాపన కృతజ్ఞత సూచితో దేవునికి చెప్పుకుంటేనంట దేవునికి దేవుడు మన హృదయాలకు కాపుదలుగా ఉంటాడని చెప్తున్నాడు ఏవి మనకు సత్యం ఏవి కరెక్ట్ వాటిని చూసి మనము వెంబడించాలి అవి మనము అవలంబించాలి మన జీవిత మన జీవితంలో ఏవి ఏవి కరెక్షన్ వాటిని కాబట్టి వాటిని మనం వెంబడించాలి రాయబడ్డది కదా కదా మెట్టుకు సహోదరులు అని చెప్పి ఎనిమిదో వచ్చిన దేవుడు చెప్పిన కదా నాలుగే ఎనిమిదిలో ఏది సత్యం గ్రహించాలి ఏది న్యాయం గ్రహించాలి పవిత్రమైన ఏవి గ్రహించాలి మంచివి మన ప్రభుల్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ వీటన్నిటిని గ్రహించి వీటిని వెంబడించాలి మనం ఏ స్థితిలో ఉండాలో కూడా నేర్చుకోవాలి ఎట్లా ఉండాలి ఎవరి దగ్గర ఎట్లా ఉండాలి కూడా నేర్చుకోవాలి నేర్చే వాళ్ళు దుఃఖకరంగా ఉన్న వాళ్ళ దగ్గర నవ్వడము అలాంటివి చేయదు నవ్వుకుంటూ ఉండే వాళ్ళ దగ్గర దుఃఖంగా ఎడవడము అలాంటివి కూడా అది కూడా మన ప్రభు ఇందులో పెట్టిన మనము ఇవన్నీ విషయాలు పడాలి ఇట్లా జాగ్రత్త పడినా తెలుసుకొని మనము ముందుకు వెళ్ళాలి మన పిల్లు మనం తెలుసుకొని ముందుకు పరిగెత్తాలి మన గురి ఎద్ధకు పరిగెత్తాలి ఫస్ట్ ఆఫ్ ఏంటంటే కదా సమస్యను పెంటగా ఎంచుకోవాలి మనం ఏం చేసుకుంటాం సమస్యము మనకు అవసరము ఈ లోకంలో కదా ధరించడానికి బట్టలు కడుపుకి మనకి ఆహారం అవసరం కానీ అవసరం దానికి మించింది మనము దాన్ని మనము ఎక్కువగా కోరుకోద్దు అనమాట ఉన్నా కానీ మనము సమస్యను పెంటగించి ఫస్ట్ మన గురి మన పరిగెత్తగా ప్రయాసపడాలి అది దేవుని వాక్యము దేవునికి చిన్న వాక్యం దీనికైన్ స్తోత్రురా దేవ పరమ తండ్రికి వందలయ్య సృష్టికర్త జీవాధిపతినికివ స్తోత్రుల పని అయ్యా మాతో మాట్లాడినందుకు వందలు పొగ తల్లి అయా మీ శ్రమలలో మేము పాలు పొందాలి ప్రభావ మేము పాలు పొందకపోతే మీ ప్రేమ మేము ఎడగలేము అయా మీ శ్రమలలో మేము మాకు తని మీ ప్రేమ ఏంటో మాకు తెలుస్తుంది ప్రభా అయా నా తండ్రి దేవాది దేవం అయ్యా పొమ్మ మా మేము తెలుసుకునే తల్లి బాబా మా మేము పరిగెత్తాలి తల్లి దేవం అయా లోకాన్ని పెంటేయించాలి తల్లి బాబా దేవమ్మకి లోకంలో ఏది కూడా లేదు తనే సరిగా తల్లి బాబా అయ్యా మాకు మీరు కావాలనుకో తండ్రి అవును మా హృదయాలు కాయవారు ప్రభా మీరు మా హృదయం ఉండనే తండ్రి మమ్మల్ని కాచి కాపాడండి దేవాతండి రాబోయే దినాలు మాకు మంచిగా లేవు అయా నా తండ్రి నీకు స్తోతాలు నేనా ప్రభావ మా దేవా అన్న తని మా హృదయం తని మీ అతి స్థలము తని మీరు నివసించే ఒక సింహాసనము దేవా ప్రభా మా హృదయం ఎప్పుడు మేము పరిశుభంగా పెట్టుకోవాలి అయా మాకు తోరిండి నేను ప్రార్థన విజ్ఞాపనతో ప్రభావ ప్రతి క్షణం ప్రభావ మేము మీకు తోడుగా మీకు ఉండి ప్రభా మా విన్నప్పుడు మీకు మేము తెలియపరిచి అప్పుడే మాకు సమాధానం ఉంటది బాబా మీ సమాధానం శాంతి మాకు హృదయంలో కలిగింది కదా వయసు బాబా తల్లి వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించండి ఆశీర్వదించిన ప్రభావ తల్లి మా ఆత్మలను కాల్చిన కాపరిని బలపరచండి శక్తితో నింపని ప్రభావం మేము ఇంకా నేర్చుకున్నలాగిన ప్రభా ఇంకా ఎదుగునలాగిన వాక్యం సహాయపడండి దీవానికి స్తోత్రం సర్వశక్తి మంత్రి అయా మీ ప్రేమను ప్రభావం మేము అందరికీ తెలియపరచాలని మా యొక్క ఊరుకుని మాకు సహనం సహనముని మేము అనేక లక్షణం తెలియపరచాలి అంతటి సహనం కలిగిన మనసు మాకు అనుగ్రహించండి దివాతని మా ప్రతి బలహీన తీసుకుని దివాన్ని వెంబడికి సహాయం చేయండి సర్వసత్యంలోకి నడిపించండి మీరు అక్కడికి మేము అందరం సిద్ధపడులాగా మేము సిద్ధపరచం ఏమిటండి పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె స్తోత్రం పరిస్థితుడ మైమోన్నతుడ సరశక్తి మంత్ర జీవంగాన ప్రభానికి వందన ప్రభ ఇంతవరకు వాక్యం చేతే మీరు మమ్మల్నిగాను బర పరిచందనాలు ఆయన తల్లిని స్తోత్రంలో చెల్లిస్తున్నమైనా వాక్యంతరంగా జీవించి నిర్గడాల ప్రభావ ఏసు ప్రభానికి ఉందని రాకడకేసు పరిశుద్ధంగా జీవించాలా మన ఎటువంటి పాపం లేకుండా సహాయపడండి ఇంకా ఏసు ప్రభ అతి పరిశుద్ధంగా జీవించక శక్తి మాకు దయచేయండి ఇంకా మమ్మల్ని దీవించి ఆశీర్వదించింది రాకడక మిమ్మల్ని సిద్ధ తండ్రి ఏసయ్యా మరి ప్రేదాంశాల కోసం ప్రార్థిస్తున్నామైనా మరి సుతి సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్న ముట్టండి తాకండి దివ గడ్రబయంలో ప్రార్థిస్తున్న బిడడం ముట్టండి తాకండి దివ ఆ విడక ని సజ్జలు కాకుండా సహాయం చేయండి స్వస్థత కలగాల ప్రభావ విడద దయచేసి రక్షించుకొని మనకి నెమ్మది తెచ్చుకోండి దేవా గిద్దెను పాపభూషణ ప్రార్థిస్తున్నాను ఆమెను కూడా ముట్టండి తాకండి స్వసపరచండి మంచి ఆరోగం స్వస్సత దయచేయండి దేవా ఏసు కృష్ణ నామం బలం శక్తితే నింపబడాల ప్రభావం మరి ఏ సర్జరీ కాకుండా ప్రభా కూడా ముట్టండి తాకండి నాయన ఏసు ప్రభానికి వందనాలైనా తండ్రిని కుస్తోత్ర కుటుంబంతో రక్షింపబడాలా గొప్ప విజయాన్ని దయచేయండి అనుష పాపన విషయంలో ప్రార్థిస్తున్నాం మరి గొంతులో గడ్డల విషయంలో ప్రార్థిస్తున్నానైనా గడ్డలని పోవాలా ప్రభా సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి మన ఆపరేషన్ కాకుండా ప్రభా ముట్టి తాకి స్వస్థపరిచయండి విడుదల దయచేయండి రక్షించుకొని ఆమానికి మైమతి తెచ్చుకోండి తండ్రి ఏసు ప్రభా లక్ష్మమ్మ విషయంలో ప్రార్థన బిడ్డ ముట్టండి గడ్డలు నేంట ప్రభా అప్పుడే సంపూర్ణంగా స్వస్థత దయచేయండి విడుదల దయచేయండి మరి ఏసు ప్రభా ఏంటి ఇన్ఫెక్షన్ ఉందో నీకు తెలుసునైనా ఇన్ఫెక్షన్ తప్పు ఉందాక సంపూర్ణంగా స్వస్థత విడుదల దయచేయండి మరి ఆపరేషన్ కాకుండా అవి కూడా ముట్టి తాకి స్వస్థపరచండి విడుదల దయచేసి నేను నామనికే మైమండి వెంకటమ్మ విషయంలో ప్రార్థిస్తున్నాం అష్టం కూడా ముట్టండి తాకండి ప్రభ మరి చేతులు కాలు వాపులు కాకుండా ప్రభ సంపూర్ణంగా స్వచ్ఛత విడుదల పొందాలా ప్రభా తండ్రి నీకు వందన వల్ల భర్త విషయంలో తాగు నుంచి విడుదల పొందాలా సంపూర్ణంగా కుటుంబ శాంతి సమాధానం నెమ్మది దండి రక్షిపబడాల ప్రభ గొప్ప విజయాన్ని దయచేయండి దేవా భయాన భయ సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాను బిడన్ ముట్టండి నోటి క్యాన్సర్ తో బాధపడుతున్నాయన అప్పుడ సంపూర్ణంగా స్వచ్చత విడుదల దయచేసి అప్పుడ రక్షించుకోండి దేవా ని రాకడ సిద్ధపరచుకోండి తండ్రి ప్రభిలా సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాను దేవా గుంటలో గడ్డలు నేంట ప్రభా ఆ బిడ్డ సంపూర్ణంగా స్వస్థత విడుదల పొందాలా ప్రభా రక్షిపబడాలా కుటుంబం అంతా నిసందికి నడిపించుకోండి నాయన తండ్రి నీకు వందనాలు కుటుంబంలో గొప్ప అద్భుతాలు ఆచక్య జరిగించండి తండ్రి అగ్నిజ్ఞ పాప విషయంలో ప్రార్థిస్తున్నాను దేవా ఆ బిడని యేసుప్రభ బలహీనత కొట్టి పడాలా నరల విశ్నేసం తీసివేయండి సంపూర్ణంగా స్వస్థత విడుదల దండి దివ అప్పటికి ఎటువంటి ఏసుప్రభ ఫిడ్స్ రాకుండా సంపూర్ణంగా అస్వస్థత విడుదల పొందాలా ప్రభ మీరే కార్యం జరిగించండి సుందర బ్రదర్ విషయం ముట్టండి తాకండి మరి ఎవరి సమస్యతో బాధపడుతున్నాయని అప్పుడ చెడు విచనాల నుంచి విడుదల పొందారా తాగు నుంచి కూడా విడుదల పొందాలా కుటుంబంతో రక్షింపబడాలా ఇలా అక్కడకే సిద్ధపడాలా మీరే కార్యం జరిగించి మీ నామనికి మెహమ్మది ఇచ్చుకోండి రేణి కష్టం కూడా ముట్టండి తాకండి స్వస్థపరచండి ఆకలి అరుగుదల దయచండి సంపూర్ణంగా స్వస్థత పొందాలా ప్రభావిడ సేవ చేయాలా బరమైన పాత్రగా వాడబడాల దేవా నీ రాకడా కసితపరుచుకోండి దేవి శిష్టం కూడా ముట్టండి తాకండి మరి ఏసా జరి ప్రభావిడ ముట్టండి తాకండి స్వస్థత దయ భర్త విషయంలో ప్రార్థ్యం తాగుత పొందాలా కుటుంబంతో పోషించే జ్ఞానం దయచండి ఏస ప్రభు ఇచ్చిన ఇద్దరు పిల్లలను బట్టి మరి ఇద్దరు నిసంధిలో పెంచబడాలా ప్రభు నీరేకారం జరిగించి సేవలు వాడబడాలా మంచి చదువుకుని ఉన్నత స్థాయిలో ఎదిగాల ప్రభావం నిరేకారం జరిగించండి తండ్రి ఏసు ప్రభాస్ సర్దృష్ణ ముట్టండి తాకండి సొంత పర్చండి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుందైనా అప్పుడు సంపూర్ణంగా విడుదల పొందాలా అదేవా ఇంకా ఎసుకోవడం సందికి రక్షింపబడాలా కుటుంబం అంతా రక్షించుకోండి మరి కుటుంబకుల భార్య పిల్ల భర్త విషయంలో సమాధానం దయచండి నెమ్మది దయచండి పిల్లల విషయంలో కూడా గొప్ప అద్భుతం జరిగించండి ఆయన వందన కుటుంబంతో రక్షిపోబడిన సంధికే లాక్కారండి ఆయన గొప్పకారం జరిగించి నేను ఆమెకే మేమ తెచ్చుకోండి లక్కి చిన్న పాప విషయంలో ప్రార్థిస్తున్నాను కూడా ముట్టండి కాక నేనైనా ఆ చిన్న పాపకు మించడం స్వచ్ఛత దించండి దేవా ఏసు ప్రభావ యశ్యూ గురించి విడుదల పొందాల మీరే కారం జరిగించండి నేను ఆమెన్కే మహిమ తెచ్చుకోండి దేవా మరి బోన్ విషయంలో ప్రార్థిస్తున్నాను సంపూర్ణంగా స్వచ్చత విడుదల పొందాల మరి ఎటువంటి అక్కడ బోన్ పెరగనికి వీళ్ళే దేవా మీరే కారం జరిగించి విడుదల ఇచ్చేయండి శివదాస్ బ్రదర్ కూడా ముట్టండి తాకండి బ్లడ్ క్యాన్సర్ విడుదల పొందాలా ప్రభా సంపూర్ణంగా స్వచ్ఛత విడుదల దయచేయండి ప్రభా బిడ్డ చుట్టు అగ్నికర్చన పెట్టండి కుటుంబం అంతా శ్వాసానికి బలపరిచి రక్షించుకొని నామక మేము తెచ్చుకొని అణ్విక పాపను ముట్టండి ఐశుగార్ నుంచి విడుదల పొందారా బిడ్డకు ఎటువంటి ఫిడ్స్ రాకుండా సహాయపడండి ఎక్కడైతే నరాలు వీక్నెస్ స్వస్థత విడుదల పొందారా రక్త ప్రోషణ దయచేసి నిస్సార్కి నిలబెట్టండి నాగేశ్వరరావు బ్రదర్ ముట్టండి లంగ్ ప్రాబ్లం మరి కిడ్నీ ప్రాబ్లం నుంచి బాధపడుతున్నాయి అయినా దుష్ట శక్తులు ద్రాత్మశక్తులు అంధకార శక్తులు ప్రధాన శక్తి ఏ సంపాదలు బంధించి ఆ కుటుంబం విడుదల నడిపించండి మరి ఎటువంటి ప్రాబ్లం కూడా సహాయం చేయండి కుటుంబంతో రక్షపబడాలా ఇంకా బలమైన శక్తి నింపబడి కుటుంబంతో సేవ చేయాలదేవా నేను నామనతో మ్యామ్ మీద తెచ్చుకోండి తండ్రి బ్రదర్ మిషన్ల ప్రార్థి సంబంధం కూడా తాకండి ఎక్కడ ఉన్న దయచేసి అప్పుడ మంచి జాబ్ను హానిక్రయించి మార్గం తెరవండి బంధకాన్ని కట్టని విరగొట్టండి కుటుంబం ఉన్న సమస్యలను తండ్రి ఏసు ప్రభావాల భార్య పిల్లలు కూడా దీవించి ఆశీర్వదించి వాళ్ళు కూడా బలమైన చేయాలా బలమైన పాత్రగా వాడుకొని నా మనకే మేమ తెచ్చుకోండి తండ్రి కుటుంబ శాంతి సంబంధం తెచ్చండి మరి ఇంతవరకు ప్రభావ ప్రార్థిస్తున్న కుటుంబాన్ని ముట్టండి దీవిని ఆశీర్వించి మీరు అక్కడ సిద్ధపరచుకొని నా మనకి మహిమ తెచ్చుకోండి రాకడపరచబడాలా ప్రభావ కుటుంబం అంతా నిన్నేసు ప్రభావ ఆసక్తితో కలిగి ప్రార్థన కలిగి ఉండాలని ఆయన నీత శక్తి దయచేయండి ప్రతి ఒక్క మీరు మాట్లాడండి ఆయన కుటుంబ విడుదల దయచేయండి కుటుంబ సమస్యల నుంచి దయచేసి కుటుంబమంతా ఎసు ప్రభ నిరాకడకి సిద్ధపడాల ప్రభ మరి అనేక కుటుంబాలు నశించకుండా కాచు కాపాడి భద్రపరచండి తండ్రి నిరాకడ తిత్తరులంది ఆయన తండ్రి మరి సమకాలం స్టార్ట్ అయింది ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసను రూపకంగా ప్రతి ఒక్క ఎదుర్కొనే శక్తి వరకు దయచేయండి వాక్యాన్సరంగా జీవించి లోబడాలా ప్రభ అతి పరిశుద్ధంగా జీవించకు శక్తి దయచేసి ప్రతి కుటుంబంతో మీరు మాట్లాడండి స్వరాన్ని వినిపింపచేయండి ప్రతి ఒక్క బిడ్డకు ఇసుప్రభ దయచేసి ఈ పరులొక్క దర్శనం దేండి ప్రతి ఒక్క ఇంకా ఉన్నత స్థానం ఎదుర్కొనే శక్తి దయచేయండి దేవా బలమైన సేవ చేయాలా ప్రతి బ్రదర్స్ ఇంకా బలమైన సేవ శక్తి దయచేయండి దేవా ఇంకా ముందుకు నడిపింపబడాలా ఎక్కడైతే ఇసుప్రభ ఇంకా సువార్థ అందలేదు అక్కడ బలమైన పాత్రగా వాడుకోండి ప్రభ మరి కేపిఎం బ్రదర్లే కానీ ఇంకా ఇంకా ఎంత మంది ఉన్నారు ప్రదర్శిస్తారు ముట్టడి రాక నుంచి దయచేయండి కుటుంబంకి వచ్చిన కొట్టి వేసే పత ఒక్క బిడ్డని రాకడకే శక్తి చేసి బలమైన సేవలో వాడబడాల దేవా ఏసు ప్రభ ఎవరికి ఏ సేవ అప్పగించి అప్పగించిన ఆ సేవలో పతొక్క నిలబడాల ప్రభా అలాంటి శక్తిని పతొక్క దయచేయండి బలమైన పాత్రగా మీరు వాడుకోండి ప్రభ నీ సంకల్పము ప్రభని రాకడ ప్రభ అలాంటి శక్తి వాళ్ళకు దయచేసి ఏసు ప్రభ కృప తటి భద్రపరచుకొని ఏసు ప్రభ పతొక్క బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతాలు ఆచడం జరిగించి నిశితం నెరవేర్చడం శక్తి దయచేయండి ఆయన తండ్రి నీకు వందనాలు ప్రభా పతొక లోకం తట్టు చూడొద్దు ప్రభా శ్రమంతట్టు చూడదు ప్రభావ నీ తట్ట చూడట శక్తి దయచేయండి నీ అనుసారంగా జీవించి లోబడాలా ప్రభా నీ తట్ట ఏసుప్రభ తిరగాల నిన్న అనుకున్న శక్తి పతక బిడకు దయచేయండి నీ ఖెక్కర భద్రపరచబడాలా ప్రభా ఏ దుష్టుడ ఏ సైతాన్ని ముట్టనీకి అవకాశం లేదేవాని ఏ శక్తిస్తున్నావు పతల బంధిస్తున్నదేవా లెహెత్త కబారీరియర ఏసు ప్రభ కుటుంబాల సమస్యలను తీసివేయండి సామాధార దయచేయండి నాయన పతొక్క బిడ్డని సత్తికి సత్యానికి నడిపింపబడాలా ప్రవ్వ పతొక్క బిడ్డ ఇసుప్రభ అబద్ధం నుంచి మోసం నుంచి విడుదల పొందాలా కాచి కాపాటి భద్రపరచబడాలా దేవ ఈ రాత్రికాలను పతొక్క బిడ్డ హృదయాన్ని తెరవండి నాయన ఈ సత్యాన్ని బోధించే జ్ఞానాన్ని మనకు దయచేయండి తండ్రి మీరు కార్యం జరిగించి నెరవేర్చే దేవుడు ప్రభ్వ ఎసయా నీకు వందన స్తోత్రం చిన్న పదొక్క నీ చేతికి అప్పగిస్తున్నాం నాయన పతొక్క బిడ్డని మీరే వెళ్ళండి మీరే కార్యం జరిగించండి నాయన తండ్రి నీకు వందన స్తోత్రం నాయన ఈ ఇసుప్రభ ఈ రాత్రికాలను ప్రతొక్క బిడ్డకు తోడై తోడై నడిపించే విజయాన్ని దయచేడు తండ్రి ఏసు ప్రభానికే వందనాలు వర ఆత్మ శరీరం జీవన అప్పగిస్తున్నదివా మీరు యేసు ప్రభావ పథక బిడకు తోడై నడిపించే విజయాన్ని దయచేసి పథకం సిద్ధపరుచుకోమని థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ మన ప్రభు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనాకే ప్రైజ్ లోడక్క ప్రైజ్ లోడం అందరికీ